వట్టిలంపటము వదలనేరదుగానా పుట్టించిన హరి బుద్ధిలోనే కాడా దేహాభిమానములు తెగి విడిచిన గానీ ఊహల దేవుడు తన్ను నేల మెచ్చిని సాహసించి కోరికల సంగము మానకుండితే ఓహో పరమపదూరకేలా కలుగు వట్టి లంపటము వదలనేరదు కానా పుట్టించిన హరి బుద్ధిలోనే కాడా నిచ్చలును వైరాగ్య నిష్ఠుడుగా కుండితేను ఎచ్చిన జన్మాదులెల్లయేల కడచు కొనలోని కోపముడుగకుండితే అసపు బ్రహ్మానందమది ఏల కడుగు వట్టి లంపటము వదల నేరదు కారి బుద్ధిలోనే కాడా శ్రీ వెంకటాద్రి శ్రీపతి గొల్వకుండితే సోవలనా దేవుడిట్టె సులభుడవునా భావించి తనలోని భక్తి నిలుపకుండితే కావులనన్నిటాను సంతత పుణ్యుడవునా వట్టిలంపటము వదలనేరదు కాన పుట్టించిన గరి బుద్ధిలోనే కాడా